అర్థవంతంగా ఉండదు ఎవరైనా ఈ నాలుగింట్లో లోపంగా గనక జీవిస్తున్నాడు అనుకోండి అప్పుడు అతన్ని ఏమంటాం సరైనటువంటి జీవితం నువ్వు జీవించడం లేదంటావు ఎందుకని సరైన విచారణ లేదు సరైన పరిష్కారం లేదు దానికి కారణం సరైన సంఘర్షణ లేదు దానికి కారణం సరైన పరిశోధన లేదు ఉదాహరణ చెప్తాను చాలామంది సైంటిస్టులు సరి అయినటువంటి ఆస్తమా ఆస్తమా ఇన్హేలర్ వాడకపోవడం వలన మరణించారు వాళ్ళు వాళ్ళ రంగంలో చాలా విశేషమైన ప్రతిభా పాఠ కలిగి ఉన్నారు కానీ మెడికల్ ఇల్లిటరసీ అంటే వైద్యంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత నిరక్షరాస్యత దేంట్లో అయినా నిరక్షరాస్యతే కంప్యూటర్ ఇల్లిటరసీ నేటి కాలంలో కంప్యూటర్ వాడకం స్మార్ట్ ఫోన్ వాడకం చాలా అవసరమైపోయింది నిత్య జీవితం అవసరమైపోయింది అన్నిటికీ దాని మీద ఆధారపడుతున్నాం మరి ఇట్లా ఆధారపడ్డప్పుడు దాని మీద మనకు పరిజ్ఞానం ఉండాలా ఉండాలి కదా ఆ పరిజ్ఞానం ఏర్పడాలి అంటే తప్పక మనలో ఏం జరగాలి అంటే దాని పరిశోధన దాని గురించి నేర్చుకోవాలనే సంఘర్షణ దాని గురించినటువంటి విచారణ దానికి సంబంధించిన పరిష్కారం అప్పుడే అది ఒక అర్థవంతమైనటువంటి ఆచరణాత్మకంగా పరిణమిస్తుంది ఈ నాలుగు కూడా మనసు యొక్క పనులే మనసన్నా బుద్ధి అన్న చిత్తమన్నా అహంకారం అన్న అన్వయభేదం అలాగే క్రియాభేదం చేత మనం విభజనగా చెప్తున్నాం అంతఃకరణం ఒకటే పనిముట్టు ఆ ఒక్క పనిముట్టుని జాగ్రత్తగా ప్రత్యేగాత్మ స్థానంలో గనక మనం నిలిపినట్లయితే అది అమనస్కం అవుతుంది కానీ ఈ ప్రత్యేగాత్మయే బ్రహ్మం నిరూపణ పొందనంత చైతన్యం ప్రకాశం జ్ఞానం ఆనందం అనే నాలుగు లక్షణాలు సత్ అనే బ్రహ్మమునందు లయమవ్వనంత వరకు లీనం వరకు విలయం చెందనంత వరకు లయము లీనము విలయం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలా ఆ స్థితిని అనుభవించేటటువంటి నిర్ణయం అనుభవ అనుభవపూర్వకమైనటువంటి బ్రహ్మానుభూతి బ్రహ్మనిష్ట పొందగానే ఈ అమనస్కం సహజమైంది ఈ సాధన వలన మనస్సును పట్టుకెళ్ళి ప్రత్యేకాత్మస్థానంలో నిలిపేటటువంటి ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగంలో ముఖ్యమైనటువంటి ఆంతరిక సాధనలు ధ్యాన ధారణ సమాధి ఈ మూడిట్లో మనం ఏం చేస్తున్నాం మనసును పట్టుకెళ్ళి ప్రత్యేక ఆత్మస్థానంలో నిలబెడుతున్నాం లయం చేస్తున్నాం సమాజ నిష్ట ఎవరికైతే కుదిరిందో వారిలో ప్రజ్ఞాస్థితి మేలుకొన్నదై ఆ ప్రజ్ఞాస్థితి యొక్క ప్రభావం చేత సమిష్టి వ్యష్టిగా వ్యష్టి సమిష్టిగా ఎలా ఉంది ఈ రెండు ఈ రెండు ఒకలాగే ఎలా ఉన్నాయి అనేటటువంటి సామ్యం తెలుసు ఈ సామ్యం తెలిసినటువంటి వాళ్లకు మాత్రమే అనుభవమైన వాళ్లకు మాత్రమే మనస్సు యొక్క విశేషాలు రద్దవుతూ ఉంటాయి మనసులో ఉన్నటువంటి సంస్కారాలు రద్దవుతూ ఉంటాయి సాక్షి సాధనలో ప్రధానంగా ఈ ప్రత్యేకతమ ఆ బ్రహ్మము రెండు ఒకటే అనేటటువంటి సమాధి నిర్ణయం ద్వారా సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత నిర్విచార నిర్బీజ సమాజుల ద్వారా అంత బాహ్య సమాజుల ద్వారా సహజ సమాధి నిష్ట ద్వారా తాను బ్రహ్మమే అయి ఉన్నాను ఉన్నదంతా బ్రహ్మమే అని ఆ అమాత్మా నిర్ణయానికి రావాలి ఈ బ్రహ్మానుసంధానం అంతా కూడా దేనితో మొదలవుతోంది అమనస్వాత్మే దుఃఖ జీవితంలో ఎప్పటికీ వాడికి దుఃఖించే అవకాశమే లేదు అలాంటి పరిశోధన చేశాడు అలాంటి సంఘర్షణ పడ్డాడు అలాంటి విచారణ చేశాడు అలాంటి పరిష్కారాన్ని కనుక్కున్నాడు ఇది అద్వైతంలో చూపెట్టేటటువంటి ఉత్తమమైన పరిష్కారం శాశ్వత దుఃఖరాహిత్యం మానవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పరిశోధన అంతా తన జీవితం అంతా ఆఖరికి ఈ శరీరాన్ని వదిలిపెట్టేసేది కూడా మరణవేదన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికే మరణవేదన దుఃఖం ప్రసవ వేదననే దుఃఖం రెండు వేదనల మధ్యన్న కాలాన్ని జీవనం అంటున్నాం వేదనాభరితమై రోజనాభరితమై సాధనాపరమైనటువంటి జీవనాన్ని వేదన రోజన సాధన